ృతిపురాణా నమామింకంకరం ఓం సహనా సహనా సహకరణ జీనాగై నమస్తూ నాగుద్షాపీ ఓం శాంతిశాంతిశాంతిమణో్రమణ ఆ పశోత పశువు జీవన్ముక్తావస్థ సుశుక్తి రెండింటినీ మనం పరిశీలిస్తూ ఉన్నాం గృహలోకము జాగ్రత్త పరలోకము స్వప్నము సుశుక్తి పరమో అలా చూసుకోండి ఓకే ఈ జీవన్ముక్తావస్థకి సుశుక్తికి చిన్న భేదం ఉంటుంది సుశుక్తి అవస్థ జీవన్ముక్తులు అవి ఉండుట అవస్థ అయితే కాదు అంటే మాట వనసకి మనం జీవన్ముక్తి అవస్థ అన్నప్పటికీ అవస్థాని పదప్రయోగం చేసిన అవస్థ కాదు తులి అవస్థ అంటారు అవస్థలలో ప్రవాహంలో పడింది కాబట్టి అవస్థ తప్ప అది ఒక స్టేట్ కాదు అది మంచిది ఆ జీవన్ముక్తులుగా ఉండడానికి సుశుక్తి అనే అవస్థకి తేడా అజ్ఞానమే ఉంటుంది అజ్ఞానం అనే ఎలిమెంట్ ఉంటుంది సుశుక్తిలో బట్ వాట్ ఎవర్ ఆ సుసూప్తి ఏమవుతుందంటే శ్రమణుడు శ్రమణుడు కాకుండా పోతాడు శ్రమణుడు అంటే సన్యాసి సన్యాసి నిద్రపోయాడనుకోండి ఇంక ఇప్పుడు సన్యాసి కాదు సన్యాసి అని అండాలి ఏదో ఒక కర్మ నిమిత్తమవుతూ ఉంటుంది భిక్షాటనము ఇత్యాది ఒక కర్మ కారణంగా సన్యాసి అని పేరు పెడతారు ఇప్పుడు ఆ కర్మ లుప్తమవుతుంది కనుక ఆ కర్మను బట్టి వచ్చిన స్టేటస్ చిరమణ అనేది లేకుండా పోతుంది అలాగే తాపస్సుడు అంటే తపస్సు కాదు అనప్రస్థుడు అని అంటారు తాపస్సుడు అంటే తపస్సు చేసుకునేవాడు రిటైర్ అయిన తర్వాత తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అని సంథింగ్ లైక్ దాట్ ఈ తాపస్సుడు కూడా ఒక కర్మను బట్టి తాపస్సుడు అయినాడు నిద్రపోయాడనుకోండి తాపస్సుడు కాదే కాదు కాబట్టి ఏదైనా ఒక స్టేటస్ ఉంటే అదే నేను అని అలాగా ఆ ఐడెంటిఫికేషన్ తప్పు యు ఆర్ నాట్ సపోజ్ టు క్రియేట్ ఎ కరెక్టన్ అవుట్ ఆఫ్ స్టేట్ ఎందుకంటే ఆ స్టేట్ అన్నది వచ్చిపోయేది అది స్వరూపము కానే కాదు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోయినప్పుడు మీరు శ్రవణుడు కాదు తాపసుడు కాదు ఏది కాదు భాష్యం శ్రమణ పరిమ్రాట్ యత్ కర్మ నిమిక్తో వినిర్ముక్తవాత్ శ్రమణ అంటే పరిమరాట్ పరిమిరాట్కి రెండు లక్షణాలు ఒకటి భిక్షాతనము రెండు ఇటు అటు చేస్తూ ఉండడం ఆ రెండింటిని బట్టి మరికి శ్రమణ పేరు వచ్చింది పరిమ్రాట్ అనే పేరు ఆ కర్మలు ఇప్పుడు క్లుప్తమైపోతాయి నిద్రావస్థేను ఉండవు కాబట్టి ఆయన శ్రమణుడు కాకుండా పోతాడు నిద్రావస్థ జీవన్ముక్తులు ఎందుకు కర్తృత్వం ఉండదు కాబట్టి ఆ కర్మల వల్ల వచ్చినటువంటి స్టేటస్ జీవన్ముక్తిని ఎందుకు జాగ్రత్త కూడా ఉండదు ఓకే తాపసోపాన ప్రస్థ ఆ తాపస ఇంకా అదే విధంగా తాపసుడు అనగా వానప్రస్థుడు వాడు తాపసుడు కానివాడు అంటే వానప్రస్థుడు కానివాడు అయిపోతాడు నిద్రపోయేదా కానీ వాడు నేను రిటైర్ అయ్యానండి అంటాడు నిద్రపోతే రిటైర్ అయ్యడుగా ఉండడు ఇంకా రిటైర్ అయిన తర్వాత నేను కాశీలో కూర్చుని జపం చేసుకుంటున్నానండి కాశీవాసీని అయిపోయాను అని ఒక ఆయన అంటాడు అది జాగ్రత్త వస్తువులనే నేను నిద్రపోయాడు అనుకోండి కాశీవాసీ కాదు ఏది కాదు కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తిస్తూ ఉండాల్సి ఉంటుంది సర్వేషాం వర్ణాశ్రమాదీనాం ఉపలక్షణము ఉభయోహగ్రహణం సన్యాసాశ్రమము వానప్రస్థాశ్రమాన్ని గ్రహించారు మిగిలిన ఆశ్రమములను కూడా మీరు కంక్లూడ్ ఇంక్లూడ్ చేసుకోండి ఉపలక్షణం అంటే కలుపుకోండి కాబట్టి బ్రహ్మచారి అబ్రహ్మచారి గృహస్థ అగృహస్థ ఇంకా వర్ణాలు కూడా కలుపుకోవడం బ్రాహ్మణ అబ్రాహ్మణ క్షత్రియ అక్షత్రియ వైశ్య అవైశ్య శూద్ర అశూద్రపోవాలి ఒకటి రెండు చెప్పారు మిగిలిన వాటిని అటువంటి వాటిని లేపాలి కాబట్టి సుశుతే లేని ఉండదు తిరుబహునా ఇన్ని మాటలు ఎలా సంగ్రహంగా చెప్తున్నారు ఏమని అనన్వాగతం పుణ్యేనా అనన్వాదకం పాపేనా నపూషక వింగా ఏంటంటే రూపం అతిథంద అపహత పాప అభయం రూపం రూపం అందుకోసం నేను అపూషక వింగాలది నేను అదే పుణ్యేన అనన్వాదకం నిద్రలోకి వెళ్ళినప్పుడు లేదా జీవన్ ముక్తులైనప్పుడు కూడా పుణ్యము వెంట రాదు మిగతా సందర్భాల్లో పుణ్యం వెంట వస్తుంది దేహత్యాగం చేసి ఇంకో ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు కూడా పుణ్యం వెంట వస్తుంది కానీ నిద్రావస్థలోకి మాత్రం పుణ్యం రాదు అలాగే పాపము కూడా రాదు అన్నవాగతం పాపే అంటే సుశుప్తి అన్నది మన స్వరూపాన్ని గురించి మనం విశ్లేషణ చేసుకుని అనుభవానికి తెచ్చుకోవటానికి చక్కటి మోడల్ అలా మోడల్ ఈ సుషుప్తిని పరిగణనలోకి తీసుకోకుండా ఘంట శిరాస్ పరిస్థితి జీవితాన్ని విశ్లేషణ చేశారు ఇక్కడ సుషుప్తిని మట్టిన ఎంత సాగ తీసుకున్నారో దాన్ని బట్టి సుషుప్తి యొక్క నషమను మనం గుర్తించాలి సుషుప్తిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉంటే వెంటనే ఇది అర్థం కూడా మీరే జారిపోయేదే తప్ప పట్టుకునేది ఏది కానిది మనం అజ్ఞానంతో కొట్టుకోవడమే తప్ప ఏది పట్టుకునేది కాదు అతుక్కునేది కాదు అది మనకు సుశుప్తిని పరిగణిస్తే అర్థమైపోతుంది సుశుప్తి మెడిటేషన్ కూడా చేయొచ్చు చక్కగా నిద్ర నిద్ర మెడిటేషన్ చేయాలి అనన్వా గతం నా అన్వా గతం అనన్వా గతం అసంబద్ధం ఇచ్చేత వెంట బడదు అంటే అర్థమేటి వెంట బదుట అంటే అతుక్కోట సంబంధమును కలిగి అది ఉండదు అన్న దీంతో పుణ్యంతో సంబంధము ఉండదు పుణ్యము అంటే పుణ్యకర్మ మీరు పుణ్యకర్మ చేస్తారు ఆ పుణ్యకర్మ నుంచి వచ్చిన అపూర్వము అంటే ఒక సంస్కారం వీడిలో ఉంటుంది జాగ్రత్త అవస్థలో ఉంటుంది మనస్సును ఆశ్రయించి ఉంటుంది అది సుశక్తిలోకి రావచ్చు పుణ్యైన శాస్త్ర విహితైన కర్మ అంటే కర్మ రాదని తొలగించే పాయింట్ ఏమిటంటే కర్మ విల్లి విలు ముక్తులు అయిపోతాయి కర్మ సంబంధం లేకుండా అయిపోతుంది ఇప్పుడు పుణ్యము అంటే ఏమిటి కర్మ ఏంటి కూడా శాస్త్ర విహితమైన కర్మకి పుణ్యము అంటే వీడి కర్మ సంబంధం పెరిగిపోతుంది కనుక పుణ్యము వీడి వెంట కాదు తథాపా విహితాకర న ప్రతిషుద్ధ క్రియాలక్షణేనా పాపం అంటే ఏమిటి పాపం అంటే పురాణ దృష్టి సరిగ్గా ఉండదు పురాణ దృష్టి అంటే ఈ మామూలుగా ఈ మోటార్ సైకి సైకిళ్ళలో కార్లలో ఆయిల్ ఆయిల్ వాడత యూజ్ చేసిన ఆయిల్ అది చాలా మంచిగా జఠిన జిర్దుగా ఉంటుంది పట్టుకుందంటే వదలదు అలా ఉంటుంది పాపం అనేది ఎక్కడో పట్టుకుని మనం వెళ్ళి నీళ్లలో స్నానం చేసి పోతుందని పురాణంలో అలా అలా అనుకుంటా అలాగే అనుకుంటానా లేదా నేనేమన్నా టిసే అలాగే అది కాదు పాపం అంటే అలా లేదో ఆ తొక్కున ఉండదు అలా జిడ్డు జిడ్డు ఏదో ఆ తుక్కును ఉన్నట్టుగా అంటే ఎంత సరుగు పెట్టి తోడినా పోదనమాట అలాంటి జిడ్డు ఆ తొక్కుని కాదు పాపం అంటే ఓన్లీ డిస్ మర్చి చెట్టిన పని చేయకుండా చేయకూడని పని చేయకుండా ప్రతిశుద్ధ క్రియా కరణం విహిత అకరణం చెప్పిన దాన్ని చేయడం మానేస్తుంది చేయకపోవడమే దాన్ని చేయుట అదే అదే దోషం దానికే పాపం అని చేయడం అది కూడా క్రియ కదా సుశుద్ధిలోకి వెళ్ళేప్పుడు క్రియా సంబంధం అయిపోతుంది కనుక ఆ క్రియ కూడా వీరిని స్పృశించదు ఈ నపుంసకలింగా ఏమిటి అనను వాడకం అనే నపూంసక లింగాలు అంటే రూప పరస్వాత్ నపూంసకలింగం పుల్లింగం పుల్లింగం వచ్చినప్పుడు అత్ర అని సప్తమే ధృతి పెట్టుకోవాలి అత్ర పిత అపిత అలాగే అత్ర చరమణ అక్షిరణ అత్ర తాపస అతాపస అని అలాగ అనువరించుకోవాలి స్త్రీలింగ నపూంసకలింగం వచ్చినప్పుడు మాత్రం అభయం గోపం అని దాన్ని అనువరించాలి అయ్యేన అనంవాదకం రూపం పాపైనా అనం వాదకం రూపం అని అలాగే నవోషికలింగా దగ్గరికి వచ్చేటువంటి రూపాన్ని కానీ మేము పులింగం కనపడినప్పుడు అత్ర అని పెట్టుకుని ఆ పులింగాన్ని పుష్కోవాలి అది అంటే బాక్యాలను సరిగ్గా తీసుకోవాలి కదా కొంతమంది కానీ ఒక్కలాగే కాదు సమస్య కాదు ఎవరుకోబోతే సంస్కృతం చదువుకోబోతే అభయం రూపం ఇది అనువర్త అది అలాగే వస్తూ ఉంటుంది అనువృత్తి అంటే పై నుంచి చింతకు అంటే అలాగా అన పుణ్యేన అనన్వాగతం అభయం రూపం పాపేన అనన్వాగతం అభయం రూపం అదే అనువృత్తి అంటే దాన్ని అనువృత్తి అంట తర్వాత అవతారి చెప్ చెప్తే మీకు తెలిసిపోతుంది కారణం అంటే ఈ ఆత్మ చైతన్యము దేనితోటి కర్మతోటి సంబద్ధమై ఉండదు అంటే కర్మతోటి కలిసి ఉండదు అని మనం పైగా చెప్పుకుంటూ వస్తున్నాం ఏంటి కారణం కర్మ సంబంధం దానికి ధర్మ సంబంధము రేపు హేతును కారణాన్ని ఇప్పుడు చెప్తున్నారు కారణం చెప్పగలుచున్నది ఏమిటది తీర్ణోహి కదా సర్వాన్ శ్లోకాన్ హృదయస్ పుణ్యము రాదు పాపము రాదు గడుకితకాలు పుత్రుడు పుత్రుడు కాదు వై బికాస్ హికాస్ కదా అప్పుడు అంటే ఆ సుకుయందు ఆ కాలములందు హృదయస్ సర్వాన్ శోకాన్ పేదినృదయముల హృదయములందు అనేకములైన శైల్యములు ఉంటాయి వాడి హృదయంలో ఏవేవో శైలములు ఉంటాయి హృదయము అంటే ఫిజికల్ హార్ట్లో ఏముండవు ఫిజికల్ హార్ట్ ను ఆశ్రయించి ఉండే బుద్ధి ఎందు ఎందుకో దుఃఖం శోకం శోకము ఉంటాయంటే పాపము తర్వాత ద్వేషము ఇవన్నీ కూడా శోకంలోకి వస్తాయి అంత నెగిటివిటీ అనమాట అనే ఎంతో నెగిటివిటీ నెగిటివ్ యాటిట్యూడ్స్ చాలా ఉంటాయి హృదయంలో అలా కొత్తగా ఉంటాయి వదిలిపెట్టం కానీ ఇప్పుడు వాటిని అన్నిటినీ దాకేసి వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే హృదయంలో ఉండేటువంటి శ్లోకములనన్నిటినీ దాటేస్తున్నాడో దాని అర్థం ఏంటంటే కర్మ ఫలము అంటే శ్లోకమే కనుక ఈ శ్లోకమంతా కర్మలను బట్టి వచ్చింది ద్వారా శ్లోకములను దాటిపోయటం కర్మ సంబంధం కూడా వీరికి తెలియకోవసినది అని మనకి అది హేతు కర్మ కర్మ సంబంధులు కాదు అని చెప్పటకు హేతువుగా చెప్పారు తీర్ణ అతిక్రాంతీర్ణ అంటే దాటి వేసినవాడు అంటే ఏమైన దాన్ని సరిగ్గా కలుపుకో సరిగ్గా అనుభవించుకోవాలి అక్కడ అక్కడ పెట్టిన వనసలో పెట్టుకోకూడదు మీరు ఎలా పెట్టుకోవాలి హీ వికాస్ దేనికికాస్ అంటే పిత పిత కాడు సుధముడు కాడు ఎందువల్ల కనుక దాటి వేసిన వాడు దేన్ని దాటివేశాడు ఎవడు ఏం రూప అంటే ఈ రూపము గలవాడు ఈ రూపము అంటే అపహత పాత్మ అభయం రూపం ఏదైతే ఆ రూపము గలవాడు అంటే శుభ ఆత్మ ఆ చైతన్య ఆత్మ దాటివేస్తుంది దేన్ని దాటివేస్తుంది అంటే కదా అస్మిన్ కాలే అంటే ఈ సుశూప్తి కాలం ముందు కదా అంటే అప్పుడు ఆ సుశుప్తి అప్పుడు ఆ సుశుక్తి కాలం ముందు దాటి వేస్తుంది వేగిన దాటి వేస్తుంది ఆ కాలం ముందు దారి సో సర్వాన్ని శోకాన్ని సకల శోకములను దారి వేస్తుంది అసలు శోకం అనగానే దుఃఖం లేదు శోకం లేదు దుఃఖం అంటే కూర్చుని భోరు భోరు అని ఏడిస్తే అది దుఃఖం శ్లోకం అంటే అలా ఏడవడం ఉండదు లోపల కుంగిలిపోతూ ఉంటారు వంకాయ భక్షణ చేస్తారు వంకాయ భక్షని ఉండ్రట వంకాయ తీసేది భక్షని చేసేం చేస్తారంటే పొరుగు వాళ్ళు అలా చేసేవారు ఆ పొయ్యిలో అంటే చెక్కపిల్లతోటి రుడ్డుతోటి పొయ్యి ఉంటుంది అవి ఎంబర్స్ ఉంటాయి అంటే బొగ్గులు ఉంటాయి ఈ వంకాయ తీసేది దాంతో వాళ్ళే నాగపా గంటల తర్వాత వచ్చేటట్టు అది ఉల్లికి ఉడికి ఉంటుంది అప్పుడు ఆ పనిలో చూపేసి ఆ పనులు ఉన్నటువంటి స్కిన్ అదంతా దుమ్ముతోటి కాలిపోతుంది కదా అది జాగ్రత్తగా తీసుకుంది దుమ్ము స్కిన్ తీసుకు మిగిలింది ఆ పోపు అది వేసి కొట్టేసి అక్కడ అలాగే ఆ వంకాయ ఎలా అయితే కుమిలిపోతూ ఆ వేడికి ఉంటుందో అలాగే ఒకసారి హిమయాలు జనాలు హృమయాల లోపల కుమ్మిడిపోతా ఉంటారు రైతు మాత్రం చాలా గంభీరంగా ఉంటారు వేషం ముఖం గంభీరంగా పెడతారు నవ్వు పులుముకుంటారు ముఖానికి వ్యాషన్ గట్టిగా వేస్తారు స్త్రీలైతే ఆభరణాలని గట్టిగా కానీ లోపల మాత్రం పోతా ఉంటారు ముఖ్యంగా ఈ పెళ్లిలో ఈ అందరూ బాగా ఖరీదైన వస్తుంది ధరించి లేడీస్ అందరూ ఖరీదైన వస్తుకాలను ధరించి వాళ్ళకు ఉన్న ఆభరణాలన్నీ బయటకి తీసుకెట్టేసుకుంటారు ఉన్న ఆభరణాలన్నీ బట్టి ఇరవై నాలుగు ఆభరణాలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు రోజులు పెట్టేసింది లోపల కుమిలిపోతూ ఉంటారు ఇంకా వియపురాలు గారు పిలవలేదు కోడలు పిల్లలు మాట్లాడలేదు ఎంత పొగలు వచ్చింది అంటే కుమిలిపోతూ ఉంటారు ఇంకే ఉంటారు వాళ్ళు ఉంటే ప్రతి వాళ్ళు కుమిలిపోతారు ఏం చెప్తాం సంస్కారం సో అదిగో అదే శోకము ఉంటాయి అటువంటి శోకం ఆ కూలిపోవడం ఎందుకు వచ్చిందో తెలుసినా ఏవో కోరికలు ఉండబట్టాయి శోకాంకర్లు ఏమంటున్నారు ఇది చాలా చక్కటి విచారాలు ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇటువంటి వాటిని చదవరు వాళ్ళు అసలు ఇలాంటి పాఠం ఒకటి కూడా వాళ్ళు గతసేపు కర్మ కర్మ మరిన్ని కోరికలు మరిన్ని కర్మలు నాకు ఆశ్చర్యం ఎప్పుడైనా ఒకసారి ఇదిగేసి చూడొచ్చు కదా ఇదేమీ శంకర భగవత్ పడ రాసింది కదా ఇది ఇది అమెరికా వాడో బ్రిటన్ కూడా రాశాడు అదే కాదు కదా వీళ్ళు అభిషేకాలు పావుతోటి తేనెతోటి శంకరే తేనితో అభిషేకం చేస్తారు వీళ్ళు అక్కడ వస్తుంది శంకరకు తేనెతో అభిషేకండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంత బాగా అభిషేకాలు పాలతోటి అభిషేకం తేలితోటి అభిషేకం ఆ తర్వాత ఆ తేనంతా పోవడం కోసం నేలతోటి అభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటాం మన ఆ శంకరాచార్యులు ఎందు చెప్పారో చదువుంటారంటే ఇంకొక టైం లేదు కూడా అది దాన్ని చదవడానికి ఎవరికి శ్రద్ధ లేదు ఇంట్రెస్ట్ లేదు ఆయన చెప్పినట్టుగా సత్యనారాయణ సరస్వతి ఆయన క్రిటిసైజ్ చేయలేదు రిసెర్చ్ చేసి రాష్ట్ర ఎవరంటే ఈ పీఠాలు వాళ్ళు కేవలము తమ ప్రెస్టీజీని మెయింటైన్ చేసుకోవడం కోసమే వాళ్ళ శక్తిని అంతనే ఉపయోగిస్తున్నారు కాసే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రెస్టీజీని మెయింటైన్ చేసుకోవడం కోసం ఒక పీఠాధిపతి చెట్టు ఉంటే విన్నాను నేను పీఠానికి వచ్చేప్పటికీ మొత్తం ఆస్తులన్నీ కూడా ఇరవై నాలుగు లీగల్ కేసెస్ లో ఇరుక్కుపోయి సివిల్ కేసెస్ లో ఇరుక్కుపోయి ఉన్నాయి ఆస్తుల్ని ఒక ఆస్తు మద్రాస్ సెంట్రల్ అడయ రోడ్డు ఉంది మెయిన్ రోడ్ ఇంకో ఆస్టా బిడ్స్ లో ఉన్నాయి దాని పీఠానికి చెందిన ఆస్తులు భూములు ట్వంటీ ఫోర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా లీగల్ కేసెస్ లో ఉన్నాయి కోర్టులో అప్పుడు ఆయన పీఠాధిపతి గారు ఏం చేశారంటే ఆయనకున్న ఉత్సాహాన్ని ఉపయోగించి ఆ ఇరవై నాలుగు కేసుల్ని స్థాన దాన భయత దండోపాయాలను ఉపయోగించి కూడా రిజాల్వ్ చేసి పది సంవత్సరాలు అయ్యేప్పటికీ వాటన్నింటినీ కొన్నింటినీ సంపాదించి కొన్నింటిని వదిలిపెట్టేసి మొత్తానికి క్లీనప్ చేసి పీఠానికి చక్కటి ఆస్తిని సమకూర్చున్నారు ఆ విషయాన్ని ఆయన చెప్తున్నా విచ్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఎందుకంటే ఇండియన్ కోర్టు లో లీగల్ సిస్టమ్ ఈ సచ్ ఏ కాంప్లెక్స్ కరప్ట్ థింగ్ దాంట్లో నుంచి ఒక దాన్ని బయటికి లాగడం అంటే తేలికెళ్ళట నాలండి పుట్టినాడైతే వదిలిపెట్టేమైనా వదిలిపెట్టేస్తాడు లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాడు తప్ప దాన్ని హ్యాండిల్ చేయటం అదేమో సాధ్యం కాదు ఆయన పీఠాధిపతి సన్యాస అయింది అదంతా రక్కు అది మనం ఎప్రిషియేట్ చేయాలి దాని కారణంగా ఈనాడు పీఠానికి ఏవేవో ఆస్తులు ఉన్నాయి కోట్ల కోట్ల ఆస్తులు వచ్చాయి పీఠం ద్వారా ఉంది కానీ ఎక్కడ యొక్క పుస్తకం చదవడం కానీ ఇంకో పుస్తకం రాయడం కానీ ఏమీ ఉంటుంది క్రితాధిపతులు ఎక్కడైనా ఈశ్వర శోపనిషత్తికి తెలుగు అనువాదం కానీ కన్నడ అనువాదం కానీ కాసి ఎవడైనా పబ్లిష్ చేశారు ఆ పని చేస్తే సినిమా విషయం వాళ్ళు చేశారు దయానంద విషయం వాళ్ళు చేశారు ఎవరికి చేసిన వాళ్ళు వీళ్ళే విషయాలు తప్ప వాళ్ళు పాపం నిమ్మకి నీరేస్తున్నట్టుగా అలాగే ఉండిపోయారు కామ్యత మనం ప్రమోట్ చేసుకుంటూ కూర్చున్నారు ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు శోక శబ్దాన్ని కామశబ్దాన్ని సమానాధికరణంగా చెప్తున్నారు శోక కామా అంటే అర్థం రాము దాశరథి అన్నట్టు ఎవడు రాములో వాడే దాశరథి ఎవడు దశరథిలో వాడే రాముడు అన్నట్టుగా ఏడు శోకములో అదే కామనలు ఏడు కామనలు అదే శోకము ఏ కామనలు లేవనుకో నీకు శోకం మీరు బంధువుల విషయంలో మీరు అభ్యాసం చేయొచ్చు బంధువులు ఉన్నా కావలసిన వాళ్ళే దూరం బంధువుల గురించి సమస్య ఉంటుంది దగ్గర వాళ్ళ గురించే నేను చెప్తున్నాను దగ్గర వాళ్ళు ఉంటారు వాళ్ళు రెస్పెక్ట్ చేయడం ఒక్కర్లేదు వాళ్ళు నన్ను అభ్యంతరం లేదు విమర్శించినా నాకు అభ్యంతరం లేదు వాళ్ళు ఆదరణ చేయకపోయినా నాకు సమస్య అని మీరు అనుకుంటే తీరు నోహికదారోకాయ అయిపోతుంది అలా కాకుండా వాళ్ళు నన్ను ఆదరించాలి అని మీరు అనుకున్నారే అది కామన్ కదా వాళ్ళు ఆదరించాలి అని కోరిక ఉంటే కామన్ ఏంటి కదా అది శోకాహ అనే కేటగిరీలో పడిపోతారు సంసారము అంత కష్మలమైన అంతే ఎంతటి వాడినైనా సరే అది హింస పెట్టి తీరుతుంది ఎవండి కట్టి అది క్షమించారు అలా ఉంటుంది సంసారం అసలు కామనికి శోకానికి ఎవరండి సంబంధం లేదంటే అభేదాలు చెప్పి పెట్టే హౌ బై హీ వికాస్ హీ అంటే వికాస్ ఇష్ట విషయ ప్రార్థనా తద్విషయ వియోగే శోకత్వమాపద్యతే నేను శోకము అంటే హృదయంలో ఒక చాలా పేడను కలిగించే స్థితి హృదయంలోని పేడ ఈ పీడ ఎలా పుట్టింది దాని ఆధితం ఇష్ట విషయ ప్రాప్త విషయం ఒకటి విషయం అంటే సబ్స్పర్శ నువ్వు పరిస్థితి కానీ వీటిని విషయంలో ఉంటారు ఆ విషయం మీకు మీరు కోరుకునే విషయం ఒకటి ఉంటుంది మీకు నచ్చిన విషయం ఇష్ట అంటే మీకు ఇష్టమైన విషయం ఉంటుంది ఇష్టమైన విషయమును కావాలి అని మీరు కోరుకుంటారు ఇష్ట విషయ ప్ర ఎందుకంటే మీకు మామిడి పండు ఆయన ఉన్నాడు మామిడి నాకు ఇష్టమో ఉంటాడు అందరికీ ఇష్టమే కదా ఒక జాతకుడు వాడికి ఎందుకు వెళ్తే చెప్తున్నాడు మీకు మావుడి కూడా ఇష్టం కదా ఇది బాబు మీకు ఇంకా ఎలా తెలిసిపోయిందో ఏం చెప్పమంటారు మీకు ఇంట్లో కలహాలు ఉన్నాయి కదా అది బాబాయ్ ఎలా మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి కదా అది బాబాయి ఇది కూడా నా బ్రతుకంతా ఆయన పుస్తకం చదివినట్లుగా జరిగేసేయండి అంటట్లేదు టీ అంటే ఏంటర్మాట జనులను తప్పుదారిలో నడిపించేస్తూ ఉంటారు వాళ్ళకి మిస్ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అంటగట్టేసి దానితోటి వాళ్ళు ఏమో సతమతం అయిపోతుంటే వాళ్ళకి ఏమీ పట్టనట్లు అహన్ దట్ ఈస్ ది మాన్స్ క్రాస్టి అయితే అది అనుగురించాలి లేకపోతే వాళ్ళేదో బలుసు దానంతో పది రూపాయలు పోగేసుకుంటే మనకేమీ అభ్యంతరే వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళకి కావాలని పోగేసుకున్నారు ఇచ్చి నాక లేదు ఇటు వాళ్ళకై వస్తు ఇష్ట విషయ ప్రార్థన వీళ్ళకి నచ్చిన శబ్దస్పక్ష రూప సందర్భంలో ఒకటి ఉంటుంది అంటే వస్తువు అని అర్థం అధ్యక్ష శివ అసోసియేషన్ విత్ కూడా దాంట్లో భాగమే పీపుల్ కూడా రూపము రసము గంధము అనేదా శబ్దము నామరూపాత్మకంగా ఉంటారు ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ కావాలనుకోండి అది నామరూపాలే కొడుకు కావాలనుకోండి అది నామరూపాలే కొంటే ప్రాణం ఉంది ప్రాణం లేదనే తేడా తప్ప ఇష్ట విషయమును మీరు కోరుతారు ప్రార్థన అంటే కోరుతారు ప్రార్థన అంటే ఏంటి కోరుతా అర్థ అర్థం అంటే అర్థ యాచ్యాం యాచి మనం అనుకున్న ప్రే ప్రార్థనాకి ప్రేరణ మీరు ట్రాన్స్లేట్ చేశారనుకోండి ప్రేరణను ట్రాన్స్లేట్ చేస్తే మొత్తం నీందంతా రాలేదు అది అది ప్రార్థన అంటే కోరిక ఉండాలి దాంట్లో కానీ వర్డ్ ఈజ్ లైక్ సపోజ్ మీరు అసతోమా సత్యమయ్యా క్రమతోమా జీవతిర్థమయ్యా అన్నారనుకోండి అది కూడా ఒక రకంగా ప్రార్థన నాకు ధనము నిము అన్నారనుకోండి అది కూడా ప్రార్థనే మొత్తానికి ఒక కోరిక ఇన్వాల్వ్ అయిన ప్రార్థన మీరు తీసుకోండి తపసోమా జ్యోతిర్కమైన ఇచ్చాడు స్వరూపానికి సంబంధించలేదు స్వరూపం కంటే బయట ఉన్నది కావాలని అడగటం లేదు విషయాన్ని అడగటం లేదు ఇష్ట విషయ కాదు నా స్వరూపం నాకు అనుభవగానికి వచ్చేట్లే దేవయ్య భగవంతుడాన్ని తప్ప ఇది నేను ఇష్టపడుతున్నాను ఈ శబ్దము ఈ రూపము ఈ ధనము నాకు కావాలి అని వాడు అడగటం అలాంటి ప్రార్థన అది కాబట్టి ఇష్ట విషయ ప్రార్థన అయితేనే శోకంగా మారద్దు ఇష్ట విషయంతో సంబంధం లేని ప్రార్థన ఉందనుకోండి అందరూ సర్వే భవంతు సుఖినహా అని ఉందనుకోండి అది అది శోకం అవద్దు ఎందుకంటే అది ఇష్ట విషయ ప్రార్థన మొన్న టీవీలో చూపిస్తున్నాడు ఇలాంటివన్నీ చూపిస్తారు సరిగ్గా చేసి మనం సరిగ్గా మనం చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వస్తే మనస్సులో చాలా కష్టపడిపోతాం అదే ఈ ప్రింటింగ్ మిస్టేక్ ఇలా వచ్చిందే అని కష్టపెట్టుకుంటాం వాళ్ళు జబర్దస్తిగా దుఃఖించేస్తూ ఉంటారు మొత్తం రెస్పాన్సిబుల్టార్ సర్వే భగవంతు సుఖిన అనే మంత్రము గృహదారు రిఫరెన్స్ ఇచ్చారు ఎందుకు రిఫరెన్స్ ఇవ్వడం తెలియ అలా ఉదయొచ్చు కదా దాన్ని ఇప్పుడు రెఫరెన్స్ ఉన్నాను రిఫరెన్స్ ఇచ్చేప్పుడు మరి కరెక్ట్ గా సర్వే భవంత సుజన అందుకే రిఫరెన్స్ బృహదాంజక వన్ ఫోర్ సిక్స్ అంతే ఏం లేదు వచ్చింది నేను అర్జెంట్ గా నా పుస్తకంలో లేదని నాకు తెలుసు నేను ఎక్కడైనా మిస్ అయ్యానా నా భయం నాది ఇప్పుడు గృహదారణం ఒరిజినల్ తీసి చూస్తే వన్ ఏదో ఉంది ఏదో ఉంది తప్ప ఈ సర్వే భవంత సుజన ఏం లేదు లైఫ్ రిఫరెన్స్ మనకి ఏమర్థమైందని ఇచ్చేటట్టు రోదాన యొక్క ఉపదేశ టూ వన్ ఫోర్ సిక్స్ అని చెప్పో పెద్ద పండితులు తీసుకోండి పిల్లలు ఇచ్చేప్పుడు వెయ్యి మంది చూస్తారు కదా దాన్ని వెయ్యి మరి కదండి ఏం చెప్తాం కాబట్టి ఇష్ట విషయ ప్రార్థన ఉంటుంది మీరు ప్రార్థిస్తారు ఆ విషయం మీకు లభించింది అనుకోండి తద్విషయం యోగే ఆ విషయం మీకు దొరికింది ప్రార్థించారు దొరికింది అంటే దేవుణ్ణి ప్రార్థించక్కర్లా మీరు కోరుకున్నారది దానికోసం ఎవరిలో ప్రార్థిస్తే వాళ్ళు ఇచ్చారు అంటే డబ్బులు ఇచ్చి సంపాదించు వచ్చారు దాన్ని కోరి సంపాదించారు అది ఎంత కాలం ఉంటుంది మీరు కొద్ది కొద్ది కాలం ఉండి జారిపోతుంది వియోగే జారిపోతుంది ఒక అమ్మగారు అంటే అనుకోకండి ఓకే నాకు నా ఎదురకుండా కనబడ నిశ్చార్థం చెప్తున్నాను ఈ ముఖం ముడతలు పడుతుంది కూడా ముడతల పడినప్పుడు ఆ ముడతలలోకి ఒక ఫ్లూయిడ్ కనుక ఇంజెక్ట్ చేస్తే మళ్ళీ సాఫ్ట్ బాగుంది అది కోలరాడో అనే స్టేట్ నుంచి వచ్చిందాన్ని ఆయన చీర స్టోర్కి ఒక నెల రోజుల పాఠాల అవి ఈ ఇంజక్షన్ చేయించుకుంటాను ఎందుకంటే పెద్ద వయసు చూసే వారికి ముడతలు వస్తాయి అందుకోసం అలాంటి చూడండి ఆ ఇంజక్షన్స్ చూడండి అలాంటివి ఉంటాయి అప్పుడు ఆ తర్వాతి కాలంలో ఎవరైందంటే అది ఉంటా కూడా నొప్పి ఆ ఇంజక్షన్ ఏదో సమ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తాడు సమ్ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తాడు లిక్విడ్ ఏదో సిలికోన్ కాంపౌండ్ లిక్విడ్ కాంపౌండ్ ఇంజెక్ట్ చేస్తారు హోప్ఫుల్లీ అది లోపల ఉండే ఫ్లష్ తోటి వాటితో ఆ టిష్యూస్ తోటి రియాక్ట్ అవ్వదని వాళ్ళు చూసుకునే ఇంజెక్ట్ చేస్తారు కానీ అది అది అలాగే ఉన్నది అదో మార్పు చేరుపు వస్తుంది వచ్చి నొప్పింది అవి నొప్పి ఇప్పుడు దాన్ని బయట తీసేయాలంటే అలాగే రాదు ఇంజక్షన్ ఏంటి చేసేయగలుగుతారు కానీ ఇంజక్షన్ చేసి మళ్ళీ తీసేయడం ఇస్తారు మళ్ళీ శుద్ధి పెట్టి రాస్తుంది తప్ప అదేమీ రాదు కాబట్టి ఏమైంది ఇష్ట విషయ ప్రార్థన తద్ విషయం శోకత్వ చేస్తే అయిపోయిందా లేదా ఆ తృప్తితోటి పాపం చాలా బాధపడుతూ ఉంది అది చెప్పారు నాకు నేను ఇంకా అలాంటి పనులు ఏం చేయండి భగవంతుడు ఇచ్చిందో మనం సంతృప్తి పడితే ఇంకా అతనం సలహా నేనైనా అంటే చెప్తున్నాను మీరేనా అంటే చెప్తారు తెలుస్తూ ఉంటుంది కూడా ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఏమనిపిస్తున్నారు బాగా ఎంత బాగుండో ఫేస్ అద్దంలో చూసుకుని ఎంత బాగుండో ఫేస్ కానీ చాలా ఖుషయిపోయి సంతోషపడి ఇంటికి వచ్చారు ఓ ఏడాది అయింది అయిపోయింది ఇంకా నొప్పికి రాడతలు వచ్చేసి నొప్పికి రాదు ఏమైందో చేసిన పని పొరపాటు తెలుగు తప్పు రోజు పొరపాట్లు కొన్ని ఉంటాయి పుస్తకం కోసం ప్రింటింగ్ మిస్టేక్ వచ్చిందనుకోండి ఎవరికైనా వస్తుంది అలాంటి పొరపాటు ఇది అలాంటి పొరపాటు కాదు ఏది కోరి పప్పులో కాలు చేయట అదే అనే పొరపాటు అది ఒక గిల్టీ ఫీలింగ్ కింద సందర్యంలో ఉండిపోతుంది ఈ ఎందుకేషన్ మనం ఈ పొరపాటు చేయకుండా ఉండాల్సింది కథ ఇప్పుడు అది ఇప్పుడు ఇంకేం చేయగలవు గెలిగారాన్ని జనక్తి చెప్పలేదు కదా అది ఎప్పుడు ముందుకే పోతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఏదైనా ఒక వస్తువుని కోరి ఏడి కోరి సంపాదిస్తే దానితో వియోగం వచ్చేస్తుంది తన విషయం వియోగలే వచ్చేస్తే ఎవరులో ఆ కోరిక రక్షణ అంటే ఆ కామనలే శోక సంతరించుకుంటుంది అదే శోకము మార్పు జరుగుతుంది అంచేతనే ఇష్టం హి విషయం అప్రాప్తం వియుక్త ఉద్దిశ్య చింతయాన సద్గుణాన్ సంతప్యతే పురుష అది ఇప్పుడు వికాస్ కానీ ప్రార్థన అంటే కామన కామన కామన శోకం ఎలా అయింది అండి అంటే అదేమంది హీ వికాస్ ఎందుకంటే ఇప్పుడు ఇష్టం విషయం ఒక విషయము విషయం అన్నది ఏదో పుత్రుడు పౌత్రుడు ఇలాంటి బంధమైన సంబంధమైనా కావచ్చు లేదంటే ధనము బంగారము ఇత్యాది ఏదైనా కావచ్చు విషయం ఇష్టం విషయం సో ఇప్పుడు రోగి ఏదో అనారోగ్యం ఉందనుకోండి అనారోగ్యం ఉన్నవాడికి ఒక విషయం మీద ఇష్టం ఇప్పుడు ఎసిడిటీ ఉన్నవాడికి కాఫీ పడదు కానీ వాడికి కాఫీ మీద బీకుంటుంది కాఫీ కావాలనే కోరుకుంటుంది అది ఇష్టం విషయం ఈ ఇష్టం విషయాన్ని గురించి వీడు ఆలోచిస్తూ ఇప్పుడు ఆ ఇష్ట విషయము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అప్రాప్తం వీడికి లభించలేదు ఇష్ట విషయము వీడికి దొరకలేదు వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఎవరూ పిల్లలు ఇవ్వలేదు ఇష్ట విషయము అప్రాప్తం ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పెళ్లిని హ్యాండ్ చేసి ఇష్ట్రాంతిగా ఉండాలని అనుకున్నాడు అది ఒకసారి హ్యాండ్ అవుతుంది ఈ సమస్య అది రకాలి మీరు కోరుకున్నారు అంటే పడిపోయారు నాకు ఇది కావాలి అని కోరారు అంటే సో ఇష్ట విషయాలు అలా అవి ఫిజికల్ ఆబ్జెక్ట్లే కానక్కర్లా సంబంధాలు కూడా అలాగే దాన్ని వీడు దాన్ని ఉద్దేశించి వీడు ఆలోచిస్తూ ఉంటాడు అది అప్రాప్తం వాటికి దొరకలేదు లేదా ని యుక్తం దొరికింది కొంతకాలం ఉంది జారిపోయింది ఇది ఎయిదం కేస్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఉద్దేశ చెంతగాన ఎంతగాన అంటే ప్రజెంట్ కంటిన్యూస్ గా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏ వాళ్ళ చేస్తారు దిమాండ్ చెప్తా అది ఎంత బాగుందో దాంట్లో ఉండే గుణములను దాంట్లో ఉండే లాభాలు అయ్యే దీంట్లో ఆ గొడవ మీద పండే కాశా ఈ గుర్రం మీద పండే కాశం కాల్స్ ఆ గొడవ మీద కాసిన వెయ్యి రూపాయలు పోయాయి అదే ఒక్క పక్కన ఫోర్త్ హార్స్ ముందు ఫిఫ్త్ హార్స్ ఒక పక్క నెంబర్ ఉన్న హార్స్ మీద కాసు వాడు టెన్ ట్యాన్స్ అమౌంట్ నా దీంట్లో పది వేల అన్ని వెయ్యి రూపాయలు పోయా ఆటోకి డబ్బులు లేదు అప్పుడైతే పదివేల రూపాయలు ఉండేది అప్పుడు ఆటో రెడ్ ట్యాక్సీలో ఇంటికి వెళ్ళి వాళ్ళని నా భార్యకి పట్టుదే కొను పట్టుకోలేదు అంటే నాకేమో భోగాన్ని నేను అనుభవించేవాన్ని అని ఆలోచించుకుంటూ ఉంటాడు చింత సద్గుణ పోయి చేతికి దొరకకుండా జారిపోయినటువంటి దాని యొక్క మంచి గుణములు ఏవైతే ఉన్నాయో దానివల్ల కలిగే ఆ భాల్ని గురించి వెళ్ళి తలుచుకుంటూ ఉంటాడు తలుచుకున్నా ఏమైపోతాడు పురుష సంతప్యతే సంతప్యత అంటే నిప్పుల్లో వేసిన వంకాయ వల్లే ఉనికిపోతూ ఉంటాడు అని అర్థం దాని అర్థమే అంతేదో లేదా తిరిగి కలిపి చెప్పారనుకోనింగ్ కుతకుత ఉనికిపోతూ ఉంటాడు నిప్పుల్లో వేసిన వంకాయ అనేది నేనిచ్చిన దృష్టాంతం తెలుగులో అనువాదం చేయాలంటే కుతకుత ఉడికిపోతూ ఉంటాడు సంతప్యతే అది అత శోక అరతి కామ దీని వచ్చేది తెలిసిందంటే మూడు పర్యాయ పదములు మూడింటికి ఒక్కటే అర్థం అమ్మ మూసలమ్మ వేరు వేరు పర్యాయ పదాల కదా అంటే వేరు వేరు అలాగే శోకము కామము ఆ రతి ప్రతి అంటే ప్రీతి అది లేకపోవడము మూడు కూడా పర్యాయ పదములు ఇక్కడ ఈ సుశుప్తి అవస్థయంలో ఈ ఇటువంటి కామన నుంచి మీరు బయటపడుతుంటారు శ్లోకము కామన బయటపడి అది దానికి ఎస్మాత్ సర్వకామాతోహి అత్ర అయం భవతి అత్ర అంటే ఈ సుశుప్తి అవస్థయంలో ఈ పురుషుడు అంటే ఈ మనిషి ంటే మనుషన్ మొత్తం స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు సకల కామాలను దాటి వేసి అలా ఉంటాడు ఎందుకంటే అలా చెప్పాను శృతి కూడా అలా చెప్పింది అని చెప్పింది నకంజన కామం కామయటే ఇప్పుడు చెప్పింది గటచన మంత్రమేంటి ఏ కోరికను కోరుటలు కోరదగిన దానిని దేనిని కోరుటలే కామ అంటే కోరదగిన కోరిక కాదు కోరికను ఎవడు కోరడు కోరదగిన వస్తువును కోరుకుంటాడు కామ అంటే కోరిక కామ్యతే ఇది కామ కోరబడేది అని కూడా కాబట్టి కోరబడే వస్తువును దేనినైనానూ కోరుకలేదు అతిఛంద ఇప్పుడే చెప్పారు కదా అతిఛంద ఛందస్సు అంటే కోరిక కోరికను ఛందస్తు కాదు చందము అంటే కోరిక దానిని దాటి అని చెప్పారు కదా తత్ప్రక్రియాపతిక మవచన ఏవామరీ అంటే ఒక చిన్న అబ్జెక్షన్ ఉండచ్చు అంటే మీరేమో శోకము కామము పర్యాయపడాలని చెప్పారు మనం డిక్షనరీ చూసుకుంటే శోకానికి కామ మీనింగ్ ఇవ్వలేదు కామానికి శోక మీనింగ్ ఇవ్వలేదు శోకము ఎదుర్కొన్న కామము అని ఇచ్చాక మరి ఇవ్వలేదు అయితే అమర నిఘంటువు తీసుకుంటే అమరహిద్యరా వాహన పర్యాదనాలు వెళ్ళిస్తారా శోక కామహ అని పర్యాగలాలు ఇచ్చాడా ఇవ్వ మరి మీరేమో అలా జబర్దస్తిగా శోకమే కామము అని ఎలా చెప్తారంటే ఆ నిఘంటువులు అలా ఇక్కడ ప్రకరణం చూసుకో ఇక్కడ ప్రకరణం ఏమిటి కామనలను దాటిలేయుట అతిష్టంగా కామనలను దాకిలేసినాడు అని చెప్తూ చెప్తూ చెప్తూ తండ్రి తండ్రి కాదు తల్లి తల్లి కాదు అని చెప్పే చెప్తూ శోకమును దాటివేసినాడు అని చెప్పారు అంటే ప్రతి చూ దాటి నేనే కామనలనా శోకములనా అరే ఓహి ఏతో ఓహి హే మాట శోకములను దాటివేసినాడు అన్నా కామమున కామనలను దాటివేసినాడు అన్నా ఒకటే ఒకటే అయింది ఇక్కడ తత్ప్రక్రియ పతిక కామన ఒక ప్రక్రియ ఒక ప్రాసెస్ మొదలుపెట్టారు అతి అంతకుముందు నకరించిన కామన్ కామలేదే వాళ్ళ దాన్ని దేన్ని కోరుకలేదు కోరికలకు అతీతంగా పోయినాడు శోకములను దాటివేసినాడు ఏమిటండి కోరికలు మొదలు పెట్టి అదే శోకం అంటారేమిటి అంటే ఆ ప్రవాహంలో ఆ ప్రాసెస్ లో ఈ శోక పడింది కనుక శోక శబ్దానికి అర్థము కామ అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తుంది వాడి రూపము వారి స్వరూపము అతి కామహ వాడు శోకములను దాటినాడు అని చెప్పారనమాట ఇప్పుడు ఈ శోక శబ్దానికి అర్థం ఏమవుతుంది కామే ఎందుకంటే పైన అతి కామ అని చెప్పి ఇత్యంత శోకాన్ని అతీతో భవతి అని చెప్పినట్లయితే ఆ కామము ఈ శోకము కాబట్టి శోక శబ్దము ఆ కామ అనే ప్రక్రియలో పడింది ఈ ఈ శోక శబ్దం ఇక్కడ శోక శబ్దం మరో తోట శోక శబ్దం ఇంకో రకంగా ఉండొచ్చు ఇక్కడ ఉండే ఈ శోక శబ్దము కామవచన ఏవ భవితుంది మరి కామమును బోధించే శబ్దమే అగుట అగుట యుక్తియుక్తంగా ఉన్నది కాబట్టి శోకము అంటే